తే అజ్ఞాన్ బ్రహ్మచేతన్కే ఆశ్రత అందుకని అజ్ఞానము ఎక్కడుంది ఇప్పుడు అది బ్రహ్మచైతన్యాన్ని ఆశ్రయించుకొని ఉన్నది తాత బ్రహ్మచైతన్ అజ్ఞానితే సూక్ష్మ అవరు వ్యాపకయ్ అందువల్ల ఈ బ్రహ్మచైతనము అజ్ఞానం కంటే కూడా ఎందుకంటే ఏది ఆశ్రయం ఉంటుందో అది వ్యాపకం ఉంటుంది ఏది ఆశ్రితం ఉంటుందో అది పరిచ్ఛం ఉంటుంది మరి ఇప్పుడు అజ్ఞానము ఎవరిని ఆశ్రయించుకొని ఉన్నది బ్రహ్మచైతన్యాన్ని ఆశ్రయించుకున్నది మరి ఆశ్రయమైనటువంటి బ్రహ్మ చైతన్యం అజ్ఞానం కంటే సూక్ష్మమా వ్యాపకమా దాన్ని కూడా ప్రకాశిస్తూ దాన్ని తెలుసుకుంటూ దానికి ఆశ్రయమై ఉన్నటువంటిది వ్యాపకం ఉంటుందా లేదా ఉంటుంది అందుకని అజ్ఞానం కంటే కూడా బ్రహ్మ అంటే సామాన్య చైతన్యము అది వ్యాపకమై సూక్ష్మమై ఉంది ఈ అజ్ఞానము బ్రహ్మమునే ఆశ్రయించుకొని ఉన్నది అనడానికి మనకు సంక్షేప శారీరకారులు శ్రీ సర్వజ్ఞాత్వ మునీ వారు ఆశ్రయత్వ విషయత్వ భాగని నిర్విభాగ చిరేవ కేశ్రయో భవతి నాపి గోచరము యొక్క సిద్ధి అధీన సిద్ధి గల వారు జీవేశ్వరులు ఎందుకంటే జీవేశ్వరులని చెప్పాలంటే వాళ్లకు ఉపాధులు చెప్పాలి కదా మాయా అథవా అవిద్య ఉపాధి చెప్పాలి కదా మరి ఉపాధి పూర్వం ఉంటేనే గాని ఆ ఉపాధి జీవుడు లేదా ఆ ఉపాధి గలవాడు ఈశ్వరుడు అని మనం చెప్పవచ్చు అంటే జీవేశ్వరుల యొక్క సిద్ధి ఉపాధి అధీనంలో ఉంది మరి ఆ ఉపాధి ఎవరు అజ్ఞానము అంటే ఆ అజ్ఞానం మొదలు ఉంటేనే గానీ ఆ అజ్ఞానం అనేటువంటి ఉపాధి యొక్క అపేక్ష చేత ఆ ఉపాధి గల అని చెప్తున్నాము అంటే జీవేశ్వరుల సిద్ధి కంటే పూర్వమే అజ్ఞానం సిద్ధించి ఉంది అన్నమాట అంటే అజ్ఞాన సిద్ధి అధీన సిద్ధి కలిగినటువంటి జీవేశ్వరుడు అజ్ఞానానికి ఆశ్రయం కాజాలరు అజ్ఞానం చేతనే సిద్ధి అవుతున్నారు వీళ్ళు కదా ఉత్పత్తి అని చెప్పొద్దు ఎందుకంటే జీవ ఈశ్వ అజ్ఞానము మరియు బ్రహ్మము మరియు బ్రహ్మమయ సంబంధము జీవేశ్వరుల భేదము ఈ ఆరు ఉన్నాయి జీవ ఈశ్వ విశుద్ధా తీవేశ అని మనకు సాంప్రదాయక శ్లోకం ఉంది అన్నమాట జీవ ఈశ్వర్ విశుద్ధిత్ జీవుడు ఈశ్వరుడు శుద్ధ చైతన్యం మరియు బ్రహ్మ మాయా సంబంధము మరి మాయా మరి జీవేశ్వరుల యొక్క భేదం ఇవన్నీ ఆరు అనాథులు అన్నమాట అయితే జీవేశ్వరులను అనాథులను చెప్పినప్పుడు అవి ఉత్పన్నమైనవి అని చెప్పకూడదు ఏది ఉత్పత్తి అది సాధి ఉంటుంది జీవేశ్వరుడు ఉత్పత్తి ఉత్పత్తి కాలేదు అందువల్ల అనాది అని చెప్పబడి అయితే ఉత్పత్తి కాకున్నా కూడా అవిద్య సిద్ధి అధీన సిద్ధి కలిగిన వారు ఉన్నారు కాబట్టి అవిద్య అనేటువంటి మొదలు ఉంటేనే గానీ ఆ పైన సిద్ధి అవుతుంది అంటే అవిద్య తర్వాత వచ్చిన వారు జీవేశ్వరులు కాబట్టి తర్వాత సిద్ధించినటువంటి జీవేశ్వరుడు పూర్వసిద్ధమైనటువంటి అజ్ఞానానికి ఆశ్రయం కాజాలరు పూర్వసిద్ధ తమ సోపి పశ్చిమో నాశ్రయోతి నాపి ఆశ్రయము కాదు విషయము కాదు మరి ఎవరు అంటే కప్పేసింది అందుకని ఆశ్రయమేవారు బ్రహ్మచైతన్యం మరి ఆశ్రయమైనటువంటి బ్రహ్మచైతన్యం అజ్ఞానం కంటే సూక్ష్మం ఉంటుంది వ్యాపకం ఉంటుంది అజ్ఞానం మన్ కరీ అజ్ఞానము మనస్సు చేత తెలియబడదు పరంతో మై నహి జాన్త ఇసు అనుభవ రూపు లింగ కరి తాక అనుమానం అజ్ఞానము మనస్సు చేత తెలియబడదు ఏ ప్రమాణం చేత కూడా తెలియబడదు ప్రత్యక్ష అనుమాన ఉపమాన అర్థాపతి అనుపలబ్ధి శబ్దము మొదలైనటువంటి ఏ సమాణాలు ఉన్నాయో వాటి చేత ఈ అజ్ఞానం తెలియబడదు మనస్సు చేత తెలియబడదు ఇంద్రియాల చేత తెలియబడదు మనస్సు యొక్క అధీనం ఈ ఆరు ప్రమాణాలు ఉన్నాయి ఎక్కడ మనసు యొక్క ప్రవృత్తి అవుతుందో అక్కడ ప్రమాణాల యొక్క సిద్ధి మనసు ఎక్కడ ప్రవృత్తి కాదో అక్కడ ప్రమాణాల యొక్క ప్రవృత్తి లేదు అక్కడ ఈ ప్రమాణాలన్నీ కూడా మనస్సు యొక్క ఆధీనంలో ఉండే ఎందుకంటే ప్రమాణాలన్నీ కూడా అంతఃణం ఉన్నాయి కాబట్టి ఎక్కడ మనస్సు ఎక్కడ అన ఉంటుందో అక్కడ ప్రమాణాలు ప్రవృత్తి అవుతాయి ఆ మనస్సు కుంఠితం అయితే ఇంకా ప్రమాణాలు ఎక్కడ పనిచేస్తాయి అవి కూడా కుంఠితం అయిపోతాయి అందుకని మనస్సు చేత ఇతర ప్రమాణాల చేత గానీ తెలియబడదు అందుకే మనకు మహాత్ములు చెప్తూ ఉన్నారనమాట ఏమని అనంటే అవిద్యాయాహ అవిద్యాత్వం ఇదమేవతు లక్షణంహిష్ణా వార్త సూర్యశ్వరాజ్య వాళ్ళు చెప్తారనమాట అవిద్యయా అవిద్యత్వం ఇదమేవతు లక్షణం అవిద్య అవిద్యమానం ఉన్నది అంటే జ్ఞానానికి విషయం కాదు విద్య అంటే జ్ఞానము ఆ విద్యకు చేత జ్ఞానం చేత అంటే ప్రమాణాది వృత్తుల చేత తెలియబడదు ప్రమాణ అసహిష్ణుత్వం ప్రమాణాల చేత అది తెలియబడదు ప్రమాణాలకు ఆ ఉండుటయే అవిద్య యొక్క అవిద్యత్వము అంటాడు ఒకవేళ ఏ ప్రమాణం చేతనైనా అవిద్య తెలియబడిందో అన్యత వస్తు ఒకవేళ ప్రమాణాల చేత తెలియబడితే ప్రమాణజన్య జ్ఞానం ప్రమా ఉంటుంది ప్రమా జ్ఞానానికి విషయం కూడా అది యథార్థమై ఉంటుంది అది వస్తువు అయిపోతుంది ఆ వస్తువు కానే రోజు అవిద్య అయితే అవస్తు ఉన్నది అందుకని అవిద్య యొక్క అవిద్యాత్వం ఏదైతే ఉందో అదే దాని యొక్క లక్షణము అంటాడు ఇంతేకాక దుర్ఘటత్ భూషణం నటు దూషణం కథంచే అవిద్యాత్వం దుర్ఘటం భవే అని ఇష్ట సిద్ధికారు చెప్తున్నారనమాట జ్ఞానోత్తమాచారులు అని ఇష్ట సిద్ధికారు ఉన్నారు చెప్పారు దుర్ఘటత్మ విద్యాయా భూషణం నటు దూషణం అవిద్య దుర్ఘటం అంటే ఏ ప్రమాణం చేత అది ఘటింపబడదు సిద్ధింపబడదు ఆ దుర్ఘటత్వం ఆ విద్యకు ఏదైతే ఉందో అది దానికి భూషణమే అంటాడు అట్లా దుర్ఘట అంటే ఏ ప్రమాణం చేత తెలియబడకుండా మనసు చేత కూడా తెలియబడకుండా ఆ ఏ ప్రమాణాల చేత ఘటింపడానికి శక్త్యం రాకుండా ఉండడం అనేది దానికి భూషణము ఒకవేళ అది ఘటింపబడింది అనుకో కథంచి ఘటమానత్తే ఏ ప్రమాణం చేత గాని మనసు చేత గాని ఆ తెలియబడింది అని అప్పుడు అవిద్యాత్వమే దుర్ఘటమైపోతుంది అంటాడు అవిద్యకు అవిద్యత్వమే లేకుండా పోతుంది ఎందుకు అది వస్తువు అయిపోతుంది ప్రమాణం చేత తెలియబడింది అవుతది అందుకని అది తెలియబడకుండా ఉండడమే దానికి భూషణము అంటాడు ఒకవేళ ఆ అవిద్యను ఏదైనా ప్రమాణం చేత తెలుసుకుందామని ప్రయత్నం చేస్తే ఆ చేసేవాడు మహామూర్ఖుడు అంటాడు వేదాంత సిద్ధాంత ముక్తావళి అనేటువంటి ప్రకాశానంద ఏతి అనేటువంటి మహాత్ముడు రాశాడు ఆయన చెప్తున్నాడు అజ్ఞానం జ్ఞాతుమిచ్చేదియో మానేన అత్యంత మూఢధీ సు నూనం తమ పశేత్ దీపేనోత్తమ తేజసూడు అజ్ఞానం జ్ఞాతుమిచ్చేదియో యహ ఎవడైతే మానే ప్రమాణముల చేత యహ అజ్ఞానం జ్ఞాతుమిచ్చేత్ ఎవడైతే ప్రమాణముల చేత అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి చెగిస్తాడో వాడు అత్యంత మూఢధీ అంటాడు అత్యంత మూఢబుద్ధి గలవాడు అంటాడు ఎందుకోనంటే ఉదాహరణకు ఉత్తమ తేజస్స దీపేన ఉత్తమ తేజస్సు కలిగినటువంటి ప్రజ్వలిస్తున్నటువంటి జ్వాల కలిగినటువంటి దీపం చేత చీకటిని చూడాలని ప్రయత్నం చేసేవాడు ఎంత బుద్ధిమంతుడో ఎంత మూర్ఖుడో అటువంటి మూర్ఖుడు ప్రమాణాల చేత అజ్ఞానాన్ని తెలుసుకోవాలని హెచ్చగించినట్లయితే వాడు అంత మూర్ఖుడు ఎందుకంటే దీపం పట్టుకొని మనం చీకటిని చూడగలమా చెప్పండి దీపం ప్రకాశించిన వెంటనే చీకటి మయమైపోతుంది ఇంకా ఆ దీపంతో చీకటిని ఎలా చూస్తావు నువ్వు చూడడానికి అది ఉంటే కదా అట్లా నువ్వు ప్రమాణాల చేత ఒకవేళ అజ్ఞానాన్ని చూడడానికి ప్రయత్నిస్తే ప్రమాణం యొక్క ప్రవృత్తి అయిన వెంటనే అక్కడ అజ్ఞానం ఎక్కడ ఉంటుంది అజ్ఞానం మాయమైపోతుంది అజ్ఞానం తెలియనే తెలియదు ఉండనే ఉండదు మరి ప్రమాణాల చేత అజ్ఞానాన్ని ఏ విధంగా తెలుసుకోగలవు దీపం చేత చీకటిని చూడదాలనట్లు ప్రమాణాల చేత అజ్ఞానాన్ని తెలుసుకోలేము ఒకవేళ చూడాలని ప్రయత్నం చేస్తే వాడు మూర్ఖుడు అని ఏ విధంగా అంటున్నాడు కాబట్టి అజ్ఞానం అనేది ఏ ప్రమాణాల చేత గాని మనస్సు చేత గాని తెలియబడేది కాదు అని ఈ విధంగా చెప్తూ